వందే వేదాంత కర్పూర కర్పూరచామీకర కరండకం రామాను చూడామని మహర్ని భగవద్ రామానుజుల వారు ఇలా క్రిమికంఠుడి ఉపద్రవం నుంచి తప్పించుకొని కన్నడ దేశంలో ప్రవేశించి అక్కడ క్రమంగా తన ప్రతిభతో సహజ సిద్ధమైనటువంటి తేజస్సుతో మరల ఉన్నతికి రావడాన్ని మనం చెప్పుకున్నాం విష్ణువర్ధనుడనే రాజు ఆయనని తన శిష్యుడిగా స్వీకరించడము ఇవి చెప్పుకున్నాం ఇంకా ఎప్పుడైతే రాజుగారి గురువుగారు అంటే రాజపురోహితులు ఇంకా ఎప్పుడైతే రామానుజుల వారు ప్రసిద్ధిని పొందారో ఆ ప్రాంతంలో ఉండేటువంటి పండితులకి అందరికీ చాలా కుతూహలం కలిగింది ఆ ప్రాంతంలో ఇంచుమించు పదివేల మంది ఉన్నారట వివిధ రంగాలకి చెందిన పండితులైతేనేమి గురువులైతేనేమి తత్వశాస్త్ర జ్ఞానులైతేనేమి అనుచేత రామానుజుల వారి విశేషమైన వైదుష్యం అంటే పాండిత్యం తెలిసింది వారందరూ కూడా సంభాషించాలని రామానుజుల వారితో కుతూహలపడ్డారు పదివేల మంది రాజుగారు కూడా ముచ్చటపడ్డారు పదివేల మంది ప్రశ్నలు వేస్తూ ఉంటే రామానుజుల వారు సమాధానం చెబుతూ ఉంటే తమ గురువుగారు చాలా అందంగా ఉంటుంది సన్నివేశం అని చెప్పి ఆయన ముచ్చటపడ్డారు అయితే పదివేల మందికి మాట్లాడాలన్నది రామానుజుల వారితో ఒకరు మాట్లాడితే మిగిలిన వాళ్ళు వినడం కాదు మరి ఒక్కొక్కలతో ఒక్కొక్కళ్ళతో మాట్లాడుతూ ఉంటే పదివేల మంది ప్రశ్నలు పూర్తి అవ్వాలంటే ఎంత సమయం పడుతుంది చాలా సమయం అయిపోతుంది కదా అందుకని రాజుగారు రామానుజ రాజుగారిని రామానుజుల వారు ఓ తెరౌట చేయమన్నారట ఆశ్చర్యపోయినారు రాజుగారు తెరేటనుకున్నారు సరే గురువుగారు కాదండి లేదు ఓ కట్టేశారు ఆ తెర వెళ్ళిపోయినారు రామానుజుల వారు వెళ్ళిపోయి ఇక మీరు అడగవలసినటువంటిది అడగండి అన్నారు ఇవతల తెర యువతల పదివేల మంది ఉన్నారన్నమాట ఒక్కసారి పదివేల కంఠాలు ప్రశ్నల వర్షం కురిపించేసాయి తెర వెనక నుంచి పదివేల మందికి విడివిడిగా సమాధానాలు ఏకకాలంలో రావడం ప్రారంభించేసరికి అంత ఆశ్చర్యంలో మురిగిపోయినారన్నమాట ఎవరు ఎన్ని ప్రశ్నలు వేస్తున్నప్పటికీ కూడా ఏమాత్రం తడుముకోవడం లేదు ఆలస్యం చేయడం లేదు నిర్దిష్టత తొలగిపోలేదు స్పష్టత తొలగిపోలేదు ప్రామాణికంగా ఉన్నది రంజకంగా ఉన్నది ఆ సమాధానాలు ఇచ్చే తీరు ఆశ్చర్యపోయినారందరూ అసలు జరిగింది ఏమిటంటే రామానుజులంటే ఎవరండి ఆదిశేషులు అనంతుల వారు వారికి పదివేల పడగలని ప్రసిద్ధిగా తెలిసిందే కదా అన్నమాచార్యులతో సహా అందరూ అదిగో పదివేల పడగలు పదివేల పడగలు అని ప్రసిద్ధంగా చెప్పుకుంటారు కదా అంతేత తెర వెనక్కి వెళ్ళిపోయినటువంటి రామానుజుల తన యథార్థ రూపంతో వేయించేసి అందరికీ అన్ని నోళ్ళతోటి ఏకకాలంలో సమాధానాలు చెప్పేశారన్నమాట ఇంకేముంది మళ్ళా కొన్ని వందల మంది వేల మంది వారికి శిష్యులైపోయినారు రామానుజుల వారు తొండనూరు పట్టణం దగ్గర పట్టణంలో కదూ ఉన్నారు ఆ సమీపనలో ఓ చిన్న కొండ ఉంది కొండ అంటే కొండా కాదు గుట్ట గుట్ట అంటే గుట్ట కాదు అంతకన్నా పెద్దది గుట్ట కన్నా పెద్దది కొండకన్నా చిన్నది అనుకోండి దానిని ఆనాటి కాలంలో యాదవాద్రి అని పిలిచేవారు ఈనాటి కాలంలో మేల్కోటై అని పిలుస్తారు మేల్కోటై ఆనాడు యాదవాద్రి అనేవార దాని మీద ఒక కొలను ఉన్నది ఆ కొండ మీద ఆ కొండని ఆ కొలను వేద అని పిలుస్తారు ఓ మారేమైందంటే తొండనూరు లెక్క వారు ఉన్నారు వారు ఓనాడు క్షయించి ఒక స్వప్నం వచ్చింది వారికి అందులో శ్రీమన్నారాయణమూర్తి దర్శనమిచ్చి రామానుజ మీకు దగ్గరలో యాదవాదు చూశారా అక్కడ వేద పుష్కరిణి ఉంది మీకు తెలుసునో తెలీదో దానికి సమీపంలో నేను విగ్రహంగా అవతరించాను రండి వచ్చో మారు సేవించండి అన్నారు ఆయన ఉలిక్కిపడి లేచిపోయినారు రామానుజుల ఎందుకని అనంతులుగా మూర్తి తనకి ఆజ్ఞ జారీ చేసినప్పుడు నువ్వు కూడా వస్తే కానీ నేను వెళ్ళలేను అని పట్టుదల పట్టిన విషయం జ్ఞాపకం వచ్చి ఓహో ఇక్కడిలా ఈయనవేం చేశారా సేవించుకుందుకు రమ్మనమంటున్నారా అని చటుక్కున లేచి ఆ రాత్రే మరి ఆలస్యం చెయ్యకుండా వెంటనే విష్ణువర్ధన మహారాజుని వెంట పెట్టుకొని చేరుకున్నారు వేద పుష్కరణి ప్రాంతం అంతా ఎక్కడా విగ్రహరూపంలో అవతరించినది ఏమీ కనిపించలేదు ఎక్కడా స్వామి జాడ కానరాలేదు చాలా విచారించారు ఇలా కూడా జరుగుతుందా మోసం అనుకున్నారేమో పాపం ఆయన అంత విచారం కలిగింది ఆ రాత్రి అక్కడే ఉండిపోయినారు మళ్ళా నిద్ర పట్టేసింది మరొక స్వప్నం వచ్చింది ఆ స్వప్నంలోనూ రామానుజ ఆ పర్వతానికి కొంచెం దక్షిణంగా వెళ్ళండి అక్కడ సంపంగి వృక్షాలు కనిపిస్తాయి అక్కడి నుంచి ఉత్తరంగా వెళ్ళండి ఓ పెద్ద తులసి చెట్టు కనిపిస్తుంది ఆ మొక్క తీయండి దాని కింద ఒక పుట్ట కనిపిస్తుంది ఆ పుట్టని తవ్వించండి అప్పుడు నేను కనిపిస్తాను అన్నారు ఇంకేముంది రాజుగారంటే రాజుగారి సైన్యం కూడా ఉంటుంది కదా సరే అని చెప్పి రాజుగారి సైన్యం చేత ప్రాంత పొడవినంతటినీ వెతికించి వృక్షాల గుర్తుల ప్రకారం వెళ్ళి అక్కడ తవ్విస్తే ఒక అద్భుతమైన రూప లావణ్యాలతో కూడిన శ్రీమన్నారాయణమూర్తి దివ్యమంగళ విగ్రహం బయటపడింది ప్రజలందరి హర్షధద్వానాల మధ్య ఆ విగ్రహానికి ఆ విగ్రహాన్ని వెలికి తీయించారు రామానుజుల వారు దర్శించారు ఎంత అందంగా ఉన్నారో తెలుసా ఆ మూర్తి శ్రీమన్నారాయణ మూర్తి సర్వసాధారణంగా బాలకృష్ణుని దర్శిస్తాం లేదా యౌవనంలో రాసక్రీడలాడుతున్నటువంటి కృష్ణ పరమాత్మని దర్శిస్తాం లేదా మధ్య వయస్సులో పాండవులకందరికీ సహాయం చేసినటువంటి దివ్యమంగళ విగ్రహాన్ని దర్శిస్తాం లేదా వృద్ధాప్యపు వయస్సు వచ్చిన తర్వాత కృష్ణు అర్జునుడికి గీతోపదేశం చేస్తున్నటువంటి తీరుని దర్శిస్తాం కానీ వీటన్నిటికీ భిన్నంగా ఈ ఇక్కడ లభించినటువంటి దివ్య మంగళ విగ్రహం ఎలా ఉన్నదంటే చూసారు ఆ మగపిల్లల్ని చూస్తూ ఉంటాం మనం అందమైన మగపిల్లల్ని వాళ్ళకి బాల్యం దాటి ఇంకా యౌవనం ప్రవేశించలేదనుకోండి అంటే బాల్యము కాదు యౌ్వనము కాదు అలాంటి పిల్లలు చాలా బాగుంటారు చిన్న ఆకర్షణ ఉంటుంది అదిగో అలాంటి వయస్సులోనే అందమైన పిల్లవాడు ఎలా ఉంటాడో అలాగ మనసుని దోచేస్తున్నట్టు స్వామిని సేవించారు రామానుజుల వారు ఒక్కసారి ఆయనకి చాలా సంతోషం కలిగింది మురిసిపోయినారనుకోండి వారికి తిరునారాయణ స్వామి అని పేరుంచారు ఆలయాన్ని కట్టించారు ప్రతిష్ట జయించారు చుట్టూ ఒక చిన్న పట్టణాన్ని నిర్మించారు దానికి తిరునారాయణపురం అని పేరు పెట్టారు రాజుగారు ఉన్నారుగా పక్కని అంచేది దేనికి లోటు లేదు లేకపోయినా వీరికి లోటు ఏమిటంది కనుక పరమాత్మే సమీపంలో ఉండగా వీరికి దానినే ఇప్పుడు మేల్కోట అని కూడా అంటూ ఉంటారు కర్ణాటకలో ఇప్పుడు ఈనాటి మైసూరుకి సమీపంలో ఉన్నది ఆ దివ్యమైన పుణ్యక్షేత్రం మూల వచ్చేశారు అన్నీ పూర్తయినాయి కానీ ఉత్సవ విగ్రహాలు లేవు ఏం చేయాలి ఉత్సవ విగ్రహాలను ఏమైనా చేయించాలా తయారు చేయించాలా ఏం చేయాలి అని రామానుజుల వారు చింతించారు ఎందుకంటే ఆగమశాస్త్రం ప్రకారం వెళ్ళవలసిందే కదా ఏదైనాను శ్రీవైష్ణవ సిద్ధాంతంలో అదొక చిక్కు ఉన్నది చిక్కు అంటే చిక్కు కాదు ప్లస్ పాయింటే అనుకోండి కానీ చిక్కుగా అందరూ అనుకుంటారు శాస్త్రాన్ని అతిక్రమించడానికి శ్రీవైష్ణవులు అంగీకరించరు శృతిహీ స్మృతి మమైవాజ్ఞ అంటాడు పరమాత్మ అంటే శాస్త్రములన్నీ కూడా నా ఆజ్ఞతోటే బయలుదేరేయి అంటే అందులో ఉండేవన్నీ నా ఆజ్ఞలేదు ఆగమశాస్త్రాన్ని అనుసరించి ఒక ఆలయంలో ఆరాధనలు కొనసాగాలంటే మూలవిరాట్టు ఎంత ముఖ్యమో ఉత్సవమూర్తులు కూడా అలాగే వేయించేసి ఉండాలి అనుచేత విచారంగా వారు ఉన్నారు రామాంజుల వారు అక్కడే మేల్కోట్లోనే ఉన్నారు మళ్ళా స్వప్న సాక్షాత్కారమైంది ఆయనకి ఓ చిన్న పిల్లవాడెవరో వచ్చి ఆయనతోటి ఆ రామాంజుల వారితో నేను ఢిల్లీ పరిపాలకుల దగ్గర ఉన్నాను అని చెప్పి పారిపోయినట్టుగా అనిపించింది వెంటనే రాజుని పరివారాన్ని సైన్యాన్ని శిష్య బృందాన్ని అందరినీ తీసుకో ఢిల్లీ బయలుదేరి ఎక్కడి ఢిల్లీ ఎక్కడి మేల్కోట మైసూరు ఒక సన్యాసీన వేల పరివారం ఈ తీరు చూశాడు ఢిల్లీషుడు ఆశ్చర్యపోయినాడు తగిన మర్యాదలతో సభకి ఆహ్వానించాడు యతిరాజుల వారు రామానుజుల తన కోరిక చెప్పారు మా దగ్గర కొన్ని విగ్రహాలు ఉన్నాయి కానీ అవి చూడండి ఆ విగ్రహాలని మీకు ఏది నచ్చితే తీసుకుందరుగాలేండి అన్నాడు ఆయన ఆ ఢిల్లీ పరిపాలకుడు రామానుజుల వారు అన్ని విగ్రహాలు చూశారు ఏది కూడా తనకి ఏది తాను మనస్సులో అనుకుంటున్నారో దానికి సరిపోయినట్టుగా అనిపించలేదు ఇంకా లేవా ఇంతేనా ఏమండి మరి లేవా ఇంకెక్కడైనా ఉన్నాయేమో చూడండి అని మాటిమాటికి ఆ ఢిల్లీ ప్రభువుని అడుగుతూ ఉంటే రామానుజుల వారి ఆర్తికి ముచ్చట పడిపోయిన ఢిల్లీ ప్రభువు ఏమన్నట్ట చిన్న నవ్వు నవ్వుతూ పోని మీ స్వామిని మీరు పేరు పెట్టి పిలవండి రాకపోతారా ఏమిటి మీకు ఇంత విశ్వాసం ఉన్నప్పుడు అన్నారు వెంటనే రామానుజుల వారు రెండు నేత్రములు మూసుకొని ధ్యానమగ్నులై రామప్రియా నా దగ్గరకు రావా అని పిలిచారు అంతే అప్పుడక్కడ జరిగిన అద్భుతం ఇంకెక్కడా ఎప్పుడూ ఈ భూమండ మీద జరిగి ఉండదేమో ఏ స్వామిని గురించి రామానుజులారు విచ్చేశారో ఆ స్వామి నిజానికి ఆ ప్రభువు కుమార్తె దగ్గర అంతఃపురంలో ఉన్నారు ఆమె ఆ విగ్రహ సౌందర్యానికి మురిసిపోయి తన దగ్గర ఉంచుకోవడం వలన చాలా సన్నిహితంగా మెలగడం వలన ఆ అమ్మాయికి అదొక విగ్రహం అన్న భావన పోయింది ఆ మూర్తే తన ప్రియుడు అన్న భావన వచ్చేసింది అందుచేత తన శయ్య మీద పక్కనే పడుకోబెట్టుకొని తను కూడా పవళించి ప్రీతిని చెందుతోంది ఆవిడ రామప్రియాని అని రామానుజుల సభలో పిలవగానే ఆ విగ్రహం రాకుమార్తె మొదలైన వారందరూ కంగారు పడుతూ చూస్తూ ఉండగా ఆ మంచం నుంచి దిగిపోయి ద్వారాలు మెట్లు అన్నీ దాటుకుంటూ గజ్జలు గల్లు గల్లుమంటూ వచ్చి ఆ శబ్దం చేస్తూ ఉండగా జానముద్రలో కూర్చున్నటువంటి రామానుజుల వారి తొడ మీదొచ్చి కూర్చున్నారు కూర్చున్నది ఆ విగ్రహం విగ్రహం ఏమిటి శ్రీమన్నారాయణమూర్తి జరిగినది ఏమిటంటే ఆదిశేషుల మీద చేసి ఉండి సుఖించే అలవాటు శ్రీమన్నారాయణమూర్తిది ఆయన అక్కడి నుంచి ఇక్కడికి వచ్చి చాలా రోజులైపోయింది కదూ మళ్ళా ఒక్కమారు ఆ స్పర్శ సుఖాన్ని అనుభవిద్దాం అనుకున్నారో ఏమిటో ఆ ఆదిశేషుల అవతారమైన రామాంజుల వారి తొడ ఆ సుఖించాలని చెప్పి అనుకున్నారు అంచేత ఆ విగ్రహ రూపంలో ఉన్న స్వామి గబగబగబ వచ్చేసి ఈయన తొడ మీద కూర్చున్నారు ఆ రాకుమార్తె కంగారు పడిపోతూ సభలోకి వచ్చేసింది ఆ ఉత్సవ విగ్రహానికి సంపత్ కుమారులు అని నామకరణం చేశారు రామానుజుల వారు మేల్కోటలో ప్రతిష్ఠ చేయించారు వదిలి ఉండలేకపోయింది ఢిల్లీ రాకుమార్తె ఆవిడ కూడా మేల్కోట వచ్చేసింది స్వామిని వివాహమాడింది చివరికి అర్చామూర్తిగా అక్కడే ఉండిపోయిందన్నమాట ఆమె కూడా అర్చామూర్తి అంటే విగ్రహరూపంగా అన్నమాట భగవంతుడు భగవంతుడు అని మనం అంటూ ఉంటాను చూశారా ఆయన అందరివాడు అని గుర్తుపెట్టుకోవాలి మనం మరింత సులభంగా సేవ లభింపచేయడానికి అర్చామూర్తిగా ఉండే విగ్రహ రూపానికి వచ్చాడు తప్ప అందరి వాడే ఆయన ఆగమశాస్త్రమని ఒకదాన్ని ఏర్పాటు చేశారు ఆ శాస్త్రాన్ని అనుసరించి ఆలయాలు నిర్మించాలని శాసించాడు ఆయనే శాసించాడు ఆ శాస్త్రాన్ని బాగా అధ్యయనం చేసి అందులో చెప్పబడిన ప్రక్రియలతో నిపుణత సంపాదించిన వారిని ఆ విగ్రహాలని తాకడానికి ఉపచారాలు చేయడానికి పూజలు జరపడానికి వినియోగించాలి అంతే కదూ పెద్ద పెద్ద ఫ్యాక్టరీలు ఉంటాయి ఫ్యాక్టరీలో పనిచేయడానికి అందరికీ అందరూ చేయవచ్చును కానీ యంత్రాలు నడపడానికి ఎవరికండి పెర్మిషన్ ఇస్తారు సాంకేతిక నిపుణులకే టెక్నికల్లీ స్కిల్డ్ అయితేనే యంత్రాలు నడపగలరు అలాగే ఆలయాల్లో కూడా పూజాధికములు తరతరాలుగా నిపుణత సంపాదించిన వారికి తప్ప ఇంకొకరికి ఇవ్వరు ఎందుచేత అదంతా టెక్నికల్ వాల్యూస్తో కూడినటువంటిది కానీ దర్శనం చేసుకోవడానికో అందరికీ అర్హత ఏ జాతిలో పుట్టినా ఏ కులంలో పుట్టినా దర్శనానికి అర్హత జాతిని అనుసరించి కులాన్ని అనుసరించి కోల్పోరు అయితే లోకంలో రజోగుణం తమోగుణం ఉంటుంది కదా అంచేత ఈ విషయంలో పొరపాటు పడ్డవారి వలన కొన్ని మూఢాచారాలు బయలుదేరాయి అప్పటికే ఫలాని ఫలాని కులాల వాళ్ళు ఆలయాల్లోకి రాకూడదు వాళ్ళు దర్శనం చేసుకోకూడదు మూఢాచారాలు బయలుదేరాయి రామానుజుల వారు మొదటే మనం చెప్పుకున్నాం విప్లవాత్మకమైన భావాలు కలిగిన వారిని మేల్కోట తిరునారాయణపురంలో చరిత్రలోనే మొట్టమొదటిసారిగా సమాజానికి దూరమైన కులాల వారికి అందరికీ ఆలయ ప్రవేశం కల్పించారు ఆనాడు ఆయన కాదు అందరూ రెండన్నారు ఎవరెవరైతే ఆనాడు భూమిలోంచి దాగి ఉన్న స్వామిని వెలికి తీయడానికి సహకరించారో వారు వారి బంధువర్గము వారి తరతరాలుగా అందరూ వచ్చి దర్శనం చేసుకోవచ్చును అని ఆలయ ప్రవేశాన్ని కల్పించారు వారు సమర్పించిన పదార్థాలని వండించి నైవేద్యం కూడా పెట్టించారు అంతటి సామాజిక సంస్కరణలకి శ్రీకారం చుట్టిన తొలి మహానుభావులు పదకొండవ శతాబ్దానికి చెందిన మన రామానుజుల వారు ఏదో అనుకుంటాం మనం ఏదో నలభై ఏళ్ళ క్రితమో యాభై ఏళ్ల క్రితం అరవై ఏళ్ల క్రితమో దేశంలోకి దేశ మన దేశంలో అన్ని కులాల వాళ్ళని ఆలయాల్లోకి పంపించడం ప్రారంభమైందండి అని వీరి పేరు వారి పేరు చెబుతూ ఉంటాం వారు చేశారు వీరు చేశారని కాదే మనకి అందుబాటులో ఉన్న చరిత్రలో మొట్టమొదటిసారిగా ఇలాంటి ఒక విప్లవాత్మక ధోరణి ఒక సామాజికమైన సంస్కరణ రామానుజుల వారి ద్వారానే బయలుదేరింది పాపం తెలియని వారు ఏదో ఏదో అనుకుంటూ ఉంటారు ఇలా కనరదేశ భాగాలు రామానుజల వారు ఉద్ధరిస్తున్న సమయంలో శ్రీరంగం నుంచి కొందరు యాత్రికులు మేల్కోట వచ్చారు అప్పటికే తెలిసింది ఇలా మేల్కోటలో ఒక పెరుమాళ్ళు ఆవిర్భవించారు అని దర్శనం చేసుకుందిగా వారు వచ్చారు అక్కడ రామానుజుల వారిని చూశారు ఈ శ్రీరంగం వారు ఆశ్చర్యపోయినారు అమ్మయ్యా మీరింకా బ్రతికి ఉన్నారా అని అడగలేదు అడిగినంత పని చేశారు ఆ మాట ఈ మాట చెప్పడంలో క్రిమికంఠుడు చనిపోయినాడు అని గ్రహించారు ఇంకా శ్రీరంగం తిరిగి వెళ్ళవచ్చని చెప్పి సిద్ధపడ్డారు కానీ మేలుకోట వారికి మాత్రం తిరిగి వీరు వెళ్ళడం ఇష్టం లేదు ఎలాగోలా వారిని అంగీకరింపజేశారు తనకి మారుగా తన విగ్రహాన్ని చూసుకోమన్నారు ఆ విగ్రహాన్ని గట్టిగా కౌగులించుకొని ఇచ్చారు ఇచ్చి బయలుదేరిపోయినారు రాముడు పద్నాలుగు సంవత్సరములు అరణ్యవాసం చేసి అయోధ్య చేరుకున్నట్టుగా పన్నెండు సంవత్సరాలు అజ్ఞాతవాసన చేసి తిరిగి రామానుజుల శ్రీరంగం చేరుకున్నారు శ్రీరంగవాసులందరూ పరమానందంగా స్వాగతం పలికారు రంగనాథులు ఆప్యాయంగా ఆదరించాడు ఇంత ఉన్నప్పటికీ కూడా ఒక చేదు వార్త కూరేశులు అంధులు అయిపోయినారని తన కోసం అంధత్వాన్ని ఆయన అంగీకరించారు అని కన్నీటి పర్యంతం అయిపోయినారు రామానుజుల వారు వెంటనే వారిని తన స్వస్థలమైన కాంచీపురం తీసుకుని వెళ్ళారు అక్కడి వరదరాజపిమాళ్ల కృపతోటి తిరిగి నేత్రాలు వచ్చేటట్టుగా చేశారు రామానుజుల వారు అదొక విచిత్రం వీరి చరిత్రలో తిరిగి శ్రీరంగం వచ్చేశారు అందరూ సుఖంగా వేయించేసి ఉన్నారు వందలు వేల సంఖ్యలో ఆశతులందరూ సుఖంగా ఉన్నారు రామానుజుల వారి విశిష్టాద్వైత సిద్ధాంత పటిమ కోసం ఒక చక్కటి వ్యవస్థను ఏర్పాటు చేశారు ఆలయాల నిర్వహణ అంతటినీ కూడా క్రమబద్ధీకరించారు క్రమంగా రామానుజుల వారికి సంవత్సరముల వయస్సు వచ్చేసింది అనంతుల వారిని రామా ఆయన నారాయణమూర్తి రెండు వందల సంవత్సరాల పాటు భూలోకంలో ఉండమని ఆయన పంపించాడు కదా అది గుర్తుకొచ్చింది ఇంకా ఎనభై సంవత్సరాలు స్వామి విరహాన్ని అనుభవించాలా తల్లడిల్లిపోయినారు శ్రీరంగాదుల్లో ఉన్నది అర్చామూర్తే అయినప్పటికీ కూడా అక్కడుండే వైలక్షణ్యం వేరు కదా పరమపదంలోనూ అంచేత రంగడి దగ్గరికి ఏకాంతంలో వెళ్ళారు రంగనాథ దగ్గరికి స్వామి ఇక నేను ఈ శరీరంతో ఉండలేను నన్ను తీసుకుని వెళ్ళిపో అని ప్రార్థించారు రంగడు మౌనం వహించాడు ఇంచేత రెండు సంవత్సరాలంటే నూట సంవత్సరాలకే వెనక్కి వెళ్ళిపోతానంటే ఎలాగా అని కాబోలు అప్పుడు ఇంకా రామానుజుల వారు ఇక తప్పదనుకొని స్వామి అవసరమైతే మళ్ళీ వస్తానులేండి అహ అన్నారు వెంటనే రా రంగడు అయితే సరే అని నేటికి ఏడవ నాడు పరమపదానికి రండి అని ఆజ్ఞ ఇచ్చాడు ఏడు రోజులు సమయం ఇచ్చాడు రంగనాథుడు ఎందుకని చేయవలసిన ఉపదేశములన్నిటినీ పూర్తి చేస్తారని ఈ వార్త క్రమంగా అందరికీ తెలిసిపోయింది రామానుజుల వారు ఆనాటికి ఏడవ రోజుని పరమపదానికి వేయించేస్తున్నారని తెలిసిపోయింది ఆశ్రితులు శిష్యులు అందరూ వచ్చేశారు ఇక తాము ఒక్కరే బయలుదేరవలసి ఉన్నదని గ్రహించిన రామాంజుల వారు తమ చర్మ ఉపదేశాన్ని కటాక్షించారు అందరికీ నాయన్లారా గుర్తుపెట్టుకోండి ద్వయమంత్రాన్ని మించిన మంత్రం లేదు శ్రీమన్నారాయణమూర్తిని మించిన దైవము లేదు కైంకర్యాన్ని మించిన పురుషార్థము లేదు ఆచార్యాభిమానాన్ని మించిన ఉపాయం లేదు భాగవతాపచారాన్ని మించిన మోక్ష విరోధి లేదు గుర్తుపెట్టుకోండి నాయన్లారా అని తన చరమ ఉపదేశాన్ని కటాక్షించారు అందరికీ రామానుజుల వారు తన నూట సంవత్సరముల ప్రాకృత దేహధారణ సమయంలో ఇంచుమించుగా అరవై సంవత్సరములు శ్రీరంగంలోనూ మిగిలిన అరవై సంవత్సరములు మిగిలిన స్థలాల్లోనూ గడిపారు వారు రంగనాథు పద్మాసనంలో కూర్చొని ధ్యానమగ్నులై శిరఃపాలంలో ఉన్న బ్రహ్మరంధ్రం గుండా బయలువెడలి ప్రాకృత శరీరాన్ని విడిచి పరమపదాన్ని అలంకరించారు రామానుజుల వారు ఆనాడు శనివారం మాఘశుద్ధ దశమి మధ్యాహ్న సమయం ఇది జరిగి ఈ రెండు సంవత్సరానికి సరిగ్గా ఎనిమిది వందల డె ఐదు సంవత్సరాలైంది అది పదకొండు వందల ముప్పై ఏడవ సంవత్సరం మనమందరం ఇక అనుసంధానం చేసుకోగలిచినటువంటిది ఆయన దివ్యమైనటువంటి నామాన్నే వందే వేదాంత కర్పూర చామీకర కరండకం రామానుచార్య మార్యాణం చూడామణి మహర్నిషం అని పరోపదానికి విచ్చేసిన రామాంజలి వారిని ఆప్యాయంగా దగ్గరికి తీసుకున్నారు శ్రీమన్నారాయణమూర్తి చిరకాలానికి సేవ సాయించిన పరమాత్మను చూసి వీరినూ పరవశులైపోయినారు కాసేపు అయింది ఎంతోసేపు అవ్వలేదట కొంచెంసేపే అయిందట వీరిద్దరూ పరస్పరం ఒకరి ఒకరు దగ్గరగా ఆదిశేషుల వారు పరమాత్మను వెంటనే భగవంతుడు ఏమండి మిగిలిన ఎనభై సంవత్సరాలు ఉండిపోయినాయి కదా లోకాన్ని ఉద్ధరించండి అన్నాడు భగవంతుడు తెల్లబోయినారు రామానుజులు వారు ఇప్పుడే కదూ వచ్చేనో అన్నట్టు చూశారట అంటే స్వామి చిరునవ్వుతోటి ఇక్కడికి అక్కడికి కాలమానంలో చాలా భేదం ఉన్నదండి ఇక్కడ మనకు కొంచెంసేపు అయినట్టే అనిపించిన భూలోకంలో మూడు శతాబ్దాలు గడిచిపోయినాయి అన్నారు సరే స్వామి ఆజ్ఞ నిన్ను కాసేపేనే సేవించాను కదా ఈ తృప్తితోటి మళ్ళీ ఎనభై సంవత్సరాల పాటు గడిపి వచ్చేస్తాను ఇంకా మరా ఆ తర్వాత నన్ను వెళ్ళమనకుమా అని చెప్పి భూలోకం వైపు చూశారు రామానుజుల వారు ఈసారి వారు ఇక్కడ అవతరించినప్పుడు మళ్ళా రెండవ మారు అవతరించినప్పుడు తమిళ దేశంలోనే తిరునల్వేరి దగ్గర ఉన్న కురుహాపురిలో మణవాళ మహామునులు అనే పేరుతో పదమూడు వందల డెబ్బైవ సంవత్సరంలో మూలా నక్షత్రంలో వారు అవతరించి ఈనాడు మనమందరం ప్రతిరోజు అనుసంధానం చేసుకుంటున్న మహానుభావులలో మరొక ముఖ్యమైనటువంటి వారుగా తన ప్రసిద్ధిని అన్ని వైపులా వ్యాపింపచేసి తిరిగి మళ్ళా పనోపదానికి వేయించేశారు మనము Hmm, राजल वार असंधान चुस्कुण वंदे वेदात कर्पूर चामीकर करंदक राजार्य मारियाणा चूड़ा मणि महर्णिशा अलगे रेडवमार राजल व दिग्विवि मणवाड़ महामूल प्रसिद्धि एक्कीन वाटी आ सदर्भा मन श्रीशैलेश दयापात्र धीभक्तुणाणव యతీంద్ర ప్రవణం వందే రమ్యజామాతరం మునిం అనే శ్లోకంతో అని అంటారు దానితోటి మనం అనుసంధానం చేసుకుంటూ ఉంటాం అందుచేత పుణ్యాంభోజ వికాసాయ పాపధ్వాంతక్షయాయ చ శ్రీమాన్ ఆవిరభూద్భూమౌ రామానుజ దివాకర అని మనం ఈ ప్రవచన ధారలో మొట్టమొదటిగా మొట్టమొదటిసారి చెప్పుకున్నట్టుగా లోకంలో పుణ్యం వృద్ధి పొందడానికి పాపం రచించడానికి పుణ్యం అనగా భగవంతుడికి ఇష్టమైన పని పాపం అనగా భగవంతుడికి నచ్చని పని అనుచేత లోకంలో అందరూ కూడా భగవంతుడికి ఇష్టమైన రీతిగా మెలగాలి అని ఆ ఇష్టమైన దానిని వివరించి చెప్పినటువంటి మహానుభావులు రామానుజుల వారు వారిని యుగపురుషుడు అని అంటారు అంటే అటువంటి మహానుభావులు వారి పేరుతో ఒక యుగమే ప్రారంభమవుతుంది వారి వలన లోకమంతా ఉజ్జీవిస్తుంది అని అన్నమాట వారి అనుగ్రహం మనందరియందు కూడా సంపూర్ణంగా కలగాలని మంగళాశాసనం చేస్తూ స్వస్తి